సోరలకు నరులకు శుభమాయే హరిణీ చేతలు ఆనందమాయే కినిసి రావణుని గెలిచిన గెలుపులు చెనకి బాణుని గెలిచిన గెలుపు పొనికి హేమ కశిపుని గెలిచిన గెలుపు వెనకముందరికి వేదములాయే కలన కంసనటు గెలిచిన గెలుపులు చలగి బలిని గెలిచిన గెలుపు అలశిశుపాలుని గెలిచిన గెలుపులు బలుపుణ్య కథ భారతమాయే కెరళీ అసురులను గెలిచిన గెలుపులు సిరులనందరి గెలిచిన గెలుపు ఇరవగు శ్రీ వెంకటేశ మహిమలు సరభితో పురాణములాయే